మరదమగ బ్రహ్మాండే కోసల కన్యగా వారాసి గర్వా యుంగారుడమణి త్రైయోగ్యక్షణి గోపీమణిక్ణి శ్రేషో దేవ శిఖామణి జనో గోకాలోడే లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయాంగి మర్థదే ముమతీకలి మేము గంగాధరాజ్య కుటుంబి సరసి జా వందే కుండ్రియా mai pita dalan kan kan natikam ne yachit kan vaita tad sundara tava ya baba manananda janta ya tad kan గంభీర మాయావాజుంగైలి శ్రీరంగేషయ విజయతే రామాను పౌత్రమల్ వందేకాదం తోని గోవిందర పదంబుజ మిందలవవాక్రవృతం సమర్థమ ూత పాపం ట్యా గు సంసారా సమాగతాలో jay gandhi ee narayanam niravirajam akshat bindum satvik prabalat siddharsi charalaj samshum saunanga prathama muttama tatvabodham shri shri vivaza varobindavamaatrayam విష్ణుపాద జిందూషి ముఖాైక సా వేదాత్వరస్ అోధం శ్రీ విష్ణుదా గురుక శ్రీ విష్ణుదా Who's there? Who's there? Who's there? Who's there? ారాయణకు నమస్కరించి సమాజ స్థాపకుండును అనేక హరి కథా నిర్మాణ దక్షుణును మన్మాతలైన మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారి నా దేవీ నియవేన రమందనుడు యంభుని నిలిపి చక్కవే దంఖని సాధురేనా శ్రీనివాస విష్ణుదాస గురుజనుల పాదమున జ్ఞానన్ని మేంగడజలపతి హనుకు ప్రసాదు గురుదేవుల కెంజలించి హస్వతి జని జనగులగును విదల్లకుని ధర్మగుల నమస్కరించు ఫి ఉపమాగానను ప్రసవించి ధామవసులంగ గరియాడి మహాభారతంధి ద్రోణ పర్వత సైంధవ నివర్ధనం కథాం వ్యతిరేనా పరిద్రాయ సాధూనాయ చుస్కృతా జన్మతాపార్థాయ సంభవామి యుగే యుగే యుగే ఆ సర్వేశ్వరుడు నాడే అనేక విధములైనటువంటి అవతారములు ఎక్కి ఈ భూభారములంతా కూడా హరించుతూ ఉన్నాడు అంతేగాక సాధములను రక్షించడముగా ఒక పని ఆ దుస్తులను శిక్షించడము ఒక పని అన్నారు ఏ లోపంలోనైనా ఎక్కడైనా ఉండి రక్షించగలిగినటువంటి శక్తి వాళ్ళకు ఉన్నది కానీ ఆ అప్పుడప్పుడు అవతారములకు వచ్చి తాను ఉన్నాను అనేటటువంటి మానవ లోపములకు కనపరుచుతూ ఉంటే గానీ నమ్మకం సడలకుం ఉండదు అందుచేత అవతారములకు వస్తూ ఉంటారు అందులో ఆ పూర్ణావతారంలో ఉన్నవే వామావతారము కృష్ణ అవతారము పూర్ణావతారములని మనకు పెద్దలు చదువుతూ మనకు సమీపంలో ధరించినటువంటిది కృష్ణాయస్ జన్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భాగవతంలో భగవద్గీతలో సానే చెబుతూ ఉన్నాడు రక్షించడానికి ఆ దృష్టులను శిక్షించటానికి నేను నన్ను నేను సృజించుకుంటూ ఉన్నాను అని చదువు ఉన్నాను కనుక ఆ దృష్ణావతారము ఎంకా పాండవులు అనేటటువంటి పుణ్య పురుషుల యొక్క నిమిత్తం చేసుకొని ఆ భూభారము హరించడానికి ఆ అనేక రకములైనటువంటి యుద్ధములు చేశారుట రామావతారంలో కేవలము ఆ ఉన్నటువంటి దుట్ట రాక్షసులను రావణుని అసలి పరివారాన్ని చంపడమే ఆయనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం కానీ కృష్ణావతారముల కాదు బాల్యం నుండి పుట్టిన దగ్గర నుంచి ఆనుమాస నుంచి అనేక విధములైనటువంటి రాక్షసులు ఉన్నారు వాపరము అంటే ఆ సందేహ సందేహము అన్నారు ధర్మం రెండు పాదము ఆ ధర్మం రెండు పాదములో నడుస్తూ ఉన్నది అందుచేత సందేహం కలిగి ధర్మావలము అవలంబించినటువంటి వారు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు అందుచేత రెండు పక్షములు సమానంగా ఉన్న కారణం చేత ఆ సర్వేశ్వరుడు అవతరించి పాండవులను నిమిత్త మాత్రంగా పెట్టుకొని అనేక రకములైనటువంటి యుద్ధములు అనేక యుద్ధములలో ఆ జరాసంధాది రాజులందరినీ కూడా సంహరించాడు ఇక చివరకు అవతార పరిసమాప్తి సమయం దగ్గర కొడుతూ ఉన్నది అందుచేత ప్రవేశించారు పద్దెనిమిది లక్షల సైన్యం పద్దెనిమిది రోజుల యుద్ధంలో హఠాహతమైపోయేది ఆ భూభాగాన్ని అప్పటికి తాను తగ్గించగలిగాలి అందుచేత ఆ భారత యుద్ధములో ద్రోడ పర్వములు ఉండేటటువంటి సైద ఆ కథాశయం ఏమిటి అంటే ముందు ద్వాపరమున్న కౌరవ పండవులకు గడిచిన జ దొన్నైన దొపరియండు దొన్న గాపన మన చావు రప్పా దొబ దొబ పిదరి చెననండు ఓర నచ్చ బిడ్కొండు దొన్నైన దొపరియండు నన్నేగా చేతార్ హారదాన్ని ఆ రాసినప్పటికీ ప్రాణముఖు అంతా కూడా నన్నయ్య గారు ఆ యుద్ధ ప్రణాళిక ఆ గాథ అంతా కూడా ఆయనే ఇచ్చాడు ప్రణాళిక అందులో ఒక చిన్న ప్రజలు చెప్పాడు పచ్చ బ్రద్ధులు పది దినముల ఐదు గద్దులు పదపడినగురు కర్ణశల్య నాగపురీసు ఆయుద్ధాన్ని మొత్తాన్ని ఒక ప్రజలు అని చెప్పేశాడు ఆయన పది దినములు ఐదు గద్దులు పది రోజులు భీష్ముడు ఐదు రోజులు గోరుడు పెద్ద పడి తరువాత రెండు రోజులు కర్ణుడు ఉదయం కూడా సాయంత్రం కూడా దుర్యోధనుడు వీళ్ళు సైన్యాధిపత్య బోధించి యుద్ధం చేశారు అంతా గడించిపోయారు అనుసేత వానుడు పాండవుల యొక్క సైన్యాధిపతి ఉన్నాడే దృశ్యముడు ఆయన యుద్ధం అయినంత వరకు పోదా ద్దెనిమిది రోజులు అయిన తర్వాత రాత్రి కూడా అసంధనం చేసుకు అయిపోయాడు అందుచేత కౌరవ సైన్యాభివృద్ధి వహించాడు పది రోజులు మహాయుద్ధం చేశాడు అంతేగాక ఆ యుద్ధ ప్రారంభంలోనే చెప్పాడట దుర్యోధనంతో అరే దుర్యోధన పాండవులు ఎట్టివారు మీరు ఎట్టివారు పాండవులు నాకు కనుక పాండవుల మీద మాత్రం నేను అతను ప్రయోగించను కానీ రోజుకు వెయ్యి మంది రజికులను భూమికి బలి ఉందే మాత్రము ఆ రోజు యుద్ధాన్ని నిర్మించరు పది రోజులు ఆ ఆప్రకారంగా చేశాడు పదివేల మంది మహాబలి యోధులను సహపరించి అనేక ఆ సామాన్యమైనటువంటి ఆ సైన్యములను నాశనం చేశాడు అయినప్పటికీ కౌరవ పక్షంలో మాత్రం ఏమి కొన్ని ఒక యాఖ్యాత రాశాడు క్షత్రియుడు ఆయన ఆ సైన్యాభివృద్ధి ఊహించినప్పుడు ఎలా ఉంటుంది అంటే తన వాళ్ళని ముందు రక్షించుకుంటూ శత్రు పురుషాన్ని నాశనం జరుతూ ఉంటాడు ఇక ద్రోణుడు వచ్చాడు తర్వాత తెగిపోయి రెండు వైపులా అటు దిగిరి ఇటు దిగి ఏదో రక్షించే పని తెగబడి కనుక ఆ ద్రోడ పర్వం ఐదు రోజుల యుద్ధం ఉన్నది కానీ శీర్ యొక్క సామర్థ్యం చేత ఏమి సైన్యం సౌరవ సైన్యం మాకు కనుక పాలు నేను పడ్డరు మిగిలినటువంటి యోధులను మాత్రము నా ఎదురు ధరిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళేవాడు లేడు అన్నాడు ఆ ప్రకారంగా అటు సమయంలో ఆ యుద్ధ ప్రారంభంలోనే స్వామిని ఎదురుగా నిలబడి అడిగాలేటా స్వామి ఏమిటి తమరు భారత యుద్ధంలో ఆయుధం ధరించుదని చెప్పారండి కదా అవునయ్యా నాకేం పల్లే అందుకే అర్జును యొక్క రథం కోలుతూ ఉన్నాను నేను ఆయుధం పట్టను పట్టరా పట్టను అని అనుకున్నాను అలాగే నాకు పూర్తిగా కూర్చున్నట్లయితే నీ చేత ఆయుధం పట్టితాను ఏమంటారు గట్టిగా చెబుతూ ఉంటే ఆ పట్టవల్ స్పృష్టి పడతానేమో అందుకే ఆ ప్రతిహారంగా చెప్పి మొత్తము పది రోజుల్లో స్వామి చేత రెండు సార్లు ఒక పది ఆయన చక్రము ఒక పదిహేను ముందుకేలా పట్టుకుని తీసుకుని మీద ఆ దోగలు సృష్టి అయితే ఏమిటి అంటే అందరం దొంగతనాలు తీసుకుడు ఆ తీసుకుని యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చడానికై తన ప్రతిజ్ఞనే వదులుకున్నారట స్వామి యొక్క కృప శరణాగత వాత్సల్యము ఆర్థి పక్షపాతం అలా ఉంటూ తీర్పు గౌరవాన్ని ఆపాదించారికై తన ప్రతిజ్ఞలు వదిలేశారట ఆయన పడిపోయాడు ఆ తరువాత ద్రోహణులకు ఇక అంతకైనా సమర్థులు లేదు గౌరవ సైన్యంలో ద్రోహులకు పట్టాభిషేకం చేశాడు దుర్యోధనుడుస్తే సంతోషించాడట దుర్యోధన ఎంతమందిలో నన్ను ఈ ప్రకారంగా సైన్యాధిపత్యాన్ని అగ్రభూజ చేసి నన్ను సైన్యాధిపతిని చేశావు కనుక ఏం కావాలో కోరుకు మన శక్తి పొలం యుద్ధం చేసి నీకు ఆ ఉపయోగం కలిగేది అని చేస్తారు ఆలోచించి ఆ మిగిలినటువంటి దృష్ట చూ అన్నారు అంచరుడు ఎప్పుడు కర్ణుడు ఆ దుశాసరుడు సుడి ఆయనకి ఆ రహస్య సంభాషణ దేనికైనా సరే అడిగాడట అడిగి చెప్పాడు అయ్యా మీరు గనక వరము ఇవ్వదలిచినట్లయితే ధర్మరాజు ప్రాణములతో పట్టించండి పట్టి నాకు అప్పగించండి ధర్మరాజు ప్రాణములతో పట్టి నాకు అప్పగించండి అంటే నడిగాడట ద్రోణుడు ఆ యాతశత్ అనేటటువంటి బిరుదు లోకంలో ఉన్న ధర్మరాజును దాన్ని మేము కూడా అసక్ష్యం చేస్తూ ఉన్నావు ఏ ప్రాణములతో ఏంటి పట్టి ఇవ్వటం అడగక ప్రాణంతో పట్టి ఉన్నా కాదు నేను నీ వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఒకవేళ ఆ ధర్మరాజును చంపగలిగితే పాండవులను చంపగలిగితే చంపలేము అని అనుకుంటున్నాను ఒకవేళ చంపినప్పటికీ శ్రీకృష్ణ స్వామి వారు చెరవేగి ఈ కౌరవ సైన్యాన్ని ఆ కుంతి దేవికైనా పట్టం కడతాడు ైనా కడతాడు మామూలు మాత్రం కడకనేవాడు ఆయన యొక్క శక్తి మామూలు కనుక ధర్మరాజుని చంపడం అనేది సాధ్యపడేది కాదు ప్రాణములతో పట్టి ఇచ్చినట్లయితే మా దగ్గర ఉన్నదిగా గొప్ప విద్య ఆయాజ్యూతం ఇది వరకు పదమూడు సంవత్సరము అరవ్యవాసాల్లో వాళ్ళు పాటించారు ఈసారి శాశ్వతంగా అర్థం అంతకన్నా మాత్రము నేను చేయగలిగింది లేదు ప్రాణములతో పట్టి ఇవ్వండి సరే అయితే నేను పట్టిస్తాను అని నిర్ధారణగా చెప్పలేను కానీ ప్రయత్నం చేస్తాను నీవు పోరావు నా యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చడానికి కొంతవరకు ప్రయత్నం చేస్తాను అది కూడా అర్జునుడు సమీపములో ఉన్నట్టయితే నా వల్ల కాదు ఆ అతని యొక్క శక్తి ఏంటో జగన్జీతము కనుక అతడు లేనటువంటి సమయంలో నేను పడటానికి ప్రయత్నిస్తాను గట్టిగా మాత్రం మాట ఇవ్వలేను అన్నాడేట చూడండి వాడికి ఆ ఎవరు ఏమైపోయినా పర్వాలా తన చేయముంటే చాలు ఏమైనా పర్వాలేదు అని చెప్పేసి చూడండి అన్నాడేటేట ఆ మొదటి రోజున పద్మ వ్యూహాన్ని పన్నాడు ఆ పద్మం వ్యూహమునందు అనేక మంది రాజులను వచ్చిందే చెప్పాడట అర్జునుడు ఉండకూడదు అర్జునుడు ఉండే మాట నా కాదు అని చెప్పాడు ఆ సంసర్తకులు అని కూడు వారు బయలుదేరారు ప్రతిజ్ఞలు చేసి ఆయుధుల నిపు మించి ప్రతిజ్ఞలు చేశారుగా నేను అర్జును తోసి అతన్ని చంపడము అతని చేతిలో సావటముకు పను ఇతరులతో మాకు పని లేదు అని ప్రతిజ్ఞ చేసి వచ్చారు అందులో సంతర్శకులు అంటారు వారిని వారు వచ్చారు చూసుకుంటాం అర్జునుడి పని కానీయండి మీరు అవతలికి వెళ్తేనే నా ఆట ఏదైనా సాగేది అలాగే వాళ్ళు వచ్చే అర్జున మార్గ యుద్ధానికి రావాల్సింది అని అర్జును దూరంగా తీసుకుని వెళ్ళిపోయారు అదే సమయంలో ఆ పద్మ వ్యూహాన్ని నిర్మాణం చేశాడు అనేక విధములైనటువంటి రథములు ఆ గురములు కాల్బలము అందరూ కూడా పూర్చి ఆ పద్మము తలములు ఆ మధ్యలో ఉండేటటువంటి పేసరము ఏ ప్రకారంగా ఉండదు లోపలకు ప్రవేశించడానికి వీలు కాకుండా అత్యంత దుఃఖమైనటువంటి ఒక మరి ప్రవేశించలేకపోతే దాన్ని చేసకపోతే ఒక యోధులకు అగౌరవము చూసారు కూడా ఎవరికి తెలియదు శ్రీకృష్ణ స్వామికి అర్జునులకు ప్రజన్ అభిమన్యునకు లేదా నలుగురు మాత్రమే ఆ వ్యూహాన్ని ఛేదించడము ఆ పైనుడికి అభిమంది కాక మిగిలినటువంటి వారి ముగ్గురికి బయటకు రావడం కూడా తెలియదు ఇలా తెలియదు కనుక ఆ చూసారు బాంధవులు మన వల్ల కాదు ఆ అభిమన్యుడు ఎక్కడ ఉన్నాడో పిల్లన్నారట బయలుదేరాడు ఆహా తండ్రి గారు ఆ మామగారు లేని కారణం చేసిన అవకాశం దొరికింది కదా కౌరవ సైన్యాన్ని ఆ నాయకుడు చూపించాలని ఆయన రైలుదేరాడటా తన తండ్రి గారు దగ్గర వచ్చాడు ఏమిటి అర్థం లేదు ఆ ముగ్గరాని ఉంచాలి అర్థం చేసుకుని వెళ్ళాలి ఆ పిల్లవాడు అలా చదువుతూ ఉన్నట్లు సానుహులున్నాడే అయ్యా మీకు తెలియదు తిరిగి రావటం మీ తండ్రి గారు గోపనిస్తాడేమో రైట్ తిరిగి ముందు ఊరిపోతావా నాకు నూతనకు చెందటది కాదు చెయ్యాలి ఇలాంటి అవకాశం తండ్రి లేదు కరిగినది వెళ్లాల్సిందేనన్నాడ ఆ సానుహుని కూడా అనురాయించాడు నేను వెళ్తాను ఆయన నువ్వు మార్గం చేసే చాలు మేమంతా గాజులు తొలగింపు కూర్చున్నామా మేము ఎంత వస్తాము అని ఆ భీష్ముడు ఆ భీముడు కృష్ణ వీళ్ళందరూ కూడా మనసు ఉత్సాహంగా బయలుదేరారు వెంట ఆయన వ్యూహంలో చదివింపుని వెళ్ళిపోయాడు కానీ ఆ అరణ్యవాసు సమయంలో వీళ్ళు ఆ సైన్భువుని అవమానించిన కారణం చేత గురించి వాడు ప్రస్తుంది అభ్యులు లేనటువంటి సమయంలో మిగిలిన వెంట ఎండ నిర్బంధించేశారు ఎరు లోపలికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ బయటే ఆగిపోయారు అత్యంతమైనటువంటి భయంకరమైన యుద్ధం జరిగింది సర్వ సైన్యములు చేతులు ఎవరి వైఫల్యం చూస్తూ ఉంటే వారందరూ కూడా తట్టుకొనలేక పారిపోయారు అయినప్పటికీ మొత్తం కూడా చుట్టూ కరుధుణ్ణి చేసి ఆయన్ని ఆ అందమారు అంద పని చేశారు ఆఖరికి కర్ణుల్ని దుస్వాసీ దుర్యోధను కూడా పడుకున్నారట కానీ ఆ తండ్రి గారు తండ్రి తండ్రి గారు సంప్రదాయాన్ని ప్రసిద్ధి కారణం చేత ఆ రోజు పెట్టాడు దానికే వాళ్ళు భక్తం కలిసి ఆయనని పడవచ్చేశారు సూర్యాస్తమయం కూడా అయిపోయింది తిరిగి వస్తూ ఉన్నారు శిబిరములం ఉంటే ఆ అనేక విధములైనటువంటి అప్రతనము కనిపించ అంటూ ఉన్నాడు అర్జునుడు కదా గోపాలే కదా ఈ పాపే గోపాలతే కదా సహదేవులు ఎవరో సరిపడుకుంటారేమో అందరి అనుమానం నాకు కలుగుతూ ఉన్నది kamuna kana kaluata patu patu kana kana anaruwa lekuna na salamendinu <laughs> patu kana marilewa deka galana yaru deni gelo ukulu tenna lankaran patikhalawada kana auri soba tum ka vanna andar mubarak na ko na na ko dum ne bolne mein tum hi <laughs> ho mari ne bhut devin ne kiya ka ta re ko tum manna mein kya dakwa raha kambu lo singo mahane chela tum paas mein madli azad sodi paal ne dakha tumne chupa లేనటువంటి సమయాన్ని చూసి ద్రోణుడు సత్వం యూహం తండ్రి ఉంటాడేమో ప్రదేశించడమే తిరిగి రావటం తెలియదు అతి అభిమన్యుడిని తంటూ ఉంటారు ఏమైందో అలా ఆ హృదయము వేదని చదువుతూ వలని అని అంటే ఆ స్వామి అంటాడట బహుని బ్రహ్మాన్ని जब हम जाएंगे तो